ప్రార్థన చేస్తాం సూత్రం ప్రభా పరిశుద్ధి గొప్ప దేవ సర్వశక్తివంతుడా సర్వనతుడ కృపాశ్రత సంపూర్ణ జీవం గల తండ్రి నీకేస్త తొలి స్తోతాలు అర్పించుకున్నమైనా గొప్ప ఈ గడిచిన కాలం అంతా ప్రవ ఎంతగానో ప్రేమించినైనా సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో మీకు సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టుకున్న దేవ పరిశుద్ధి కృపా మైదా నీకేస్త తొలి స్తోతాలు సమస్త ఘనత మహిమ ప్రభావములు మహా తేజిస్తు మహా ఈశ్వర్యుకే కలుగునుగాక హలూయ నా దేవ నా ప్రభా योको मध्यकाल समय में सनिधि की प्रवा आईना मतलब माटाड़न प्राधिष्ट मे जीवन मेम पव అత మీ వాక్యం చేత మా హృదయాలు మేము శుద్ధీకరించుకోవాలా ప్రభావ అంటే సంపూర్ణంగా మేము ముందుకు సాగిపోవాలా ప్రభ ఆయన అలాంటి జీవితాన్ని మాకు అనుగ్రించమని ప్రాదిష్టమైన నూతనమైన పరిశుధాత్మ అభిషేకం మాకు అనుగరించాను ప్రవ్వ వాక్య నిర్మాతలు మాట్లాడని ప్రవ్వ ఓ దేవాతి దేవా మీ పరలోకపు జ్ఞానం నింపండి మీ జ్ఞానం మీరు సంపూర్ణంగా అభివృద్ధి పొందాలా అంచలంచలుగా ప్రభావ మీ వాక్యములు మేము ముందుకు సాగిపోవాలా ప్రవ్వ అనేకులు ప్రవ మీకు నీతి సత్యాన్ని మేము ప్రకటించాలా ప్రేమతోనైనా అలాంటి ఆత్మను మాకు అనుగరించమని ప్రాదిష్టమైన మీకు రాక దినాల్లో మేము ఉంటున్నాం ప్రభావ ఆయన ఏ రీతిగా జీవించాలా ఏ రీతిగా ప్రభావ మీకు పరిచర్యను మేము మేము ప్రకటించాలా తండ్రి మా జ్ఞానం గురించండి నా తనసు ప్రభావ ఈ లోపల మీరు వచ్చినప్పుడు ప్రభావ ఏ రీతిగా ప్రభావ మనుషులతో సంభాషించినారు ఏ రీతిగా ప్రభావ మీ వాక్యం ప్రకటించినారు ప్రభా నైనా అలాంటి అధికారం మేము కూడా మీ నుంచి మేము తీసుకొని ప్రవ పొందుకొని ప్రభావ మీకు ఇచ్చిన అధికారం ప్రభ నేను మహిమపర్చేలాగా అనేక ప్రాంతాలు వెళ్ళి ప్రవ అనేక చోట్ల వెళ్ళి ప్రభావ మీ సువార్త ప్రకటించాలా ప్రతి ఒక్క బిడ ప్రభావ మీకు వాకింగ్ తోటి వాళ్ళు ఆకర్షింపబడాలా ప్రభావ నైనా మీరు ఆకర్షించకపోతే ప్రభావ ఎవరు కూడా మీ దగ్గర రాలేరు నైనా కృపగల తండ్రి కనికిరముల దేవ ప్రతి బిడ మీరు రక్షించుకొని ప్రభావ నైనా మీకు రాక దినాలను వింటున్నాం ప్రభావ అనేక చోట్ల వెళ్ళి మీ సువార్థ ప్రకటించలాగా మమ్మల్ని నడిపించమని ప్రార్థిష్టమైన రాన బిడ్డ మీ త్వరగా నడిపించండి ప్రతి ఆటంకాలు కొట్టివేసి ప్రవ్వ ఆయన మీ ఆత్మగా నడిపించి ఇక మీటింగ్ అంతట్లో ప్రవ్వ మీరే ఆధిపత్యంచి నడిపించమని యేసు క్రీస్తు పరిషత్ అన్నమూన ప్రార్థిష్టనం తండ్రి ఆమెన్ ఆమెన్ సాధ్యమే హలలు య సాధ్యమే నీక సాధ్యమైనది లేని లేదు నీక సాధ్యమే హలలు సమస్త ము సాధ్యమే స్తోత్రం స్తు స్తోత్రం స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం స్తోత్రం స్తుడానికి స్తోత్రం పాను సముద్రమున నచిన దేవా గొప్పదేవా గగనము చీల్చి మన్నాను పంపిన దేవా గొప్పదేవా గాలి తుపాను సముద్రమున నచిన దేవా గొప్పదేవా గగనముచీచీ మనుపంపీనదేవా గొప్పదేవా కండ్రీకి స్తోత్రం ప్రభువాణీకి స్తోత్రం కండ్రీకి స్తోత్రం ప్రభువానికే స్తోత్రం స్తోత్రం స్తుతిస్తోత్రం స్పాత్రుడా స్తోత్రం స్తోత్రం స్థుతి స్తోత్రం స్థుతి పాత్రుడానికి స్తోత్రం నీక సాధ్యమైనది లేనే లేదు నీక సాధ్యమైనది లేనే లేదు సమస్తము సాధ్యమే హలిలుయ సమస్తము సాధ్యమే మారాజలమును మధురము చేసిన దేవా గొప్ప మూడైన బ్రతుకును చిగురింప చేసిన దేవా గోపదేవా మారా జలమును మధురము చేసిన దేవా గోపదేవా మూడైన బ్రతుకును చిగురింప చేసిన దేవా గొప్పదేవా తండ్రి స్తోత్రం ప్రభువానికే స్తోత్రం తండ్రీకే స్తోత్రం ప్రభువాని కెత్రం స్త్రం స్తుస్తోత్రం స్పాత్రుడానికి స్తోత్రం స్తోత్రం స్తుస్తోత్రం స్తు పాత్రుడానికి స్తోత్రం నీక సాధ్యమైనది లేనే లేదు నీక లేదు సమస్త ము సాధ్యమే హస్త ము సాధ్యమే ఎర్ర సముద్రము పాయలు చేసిన దేవా గొప్పదేవా ఆరిన నేలను ప్రజలను నడిపిన దేవా గొప్పదేవా ఎర్ర సముద్రము పాయలు చేసిన దేవా గొప్పదేవా ఆరిన నేలన ప్రజలను నడిపిన దేవా గొప్పదేవా తండ్రి స్తోత్రం ప్రభువానికి స్తోత్రం తండ్రినికి స్తోత్రం ప్రభువానికి స్తోత్రం స్తోత్రం స్తి స్తోత్రం స్తి పాత్రుడానికి స్తోత్రం స్తోత్రం స్థుతి స్తోత్రం స్తు పాత్రుడానికి స్తోత్రం మీ కసాధ్యమైనది లేనే లేదు మీ కసాధ్యమైనది లేదు సమస్తము సాధ్యము హల్లెలూయా సమస్తము సాధ్యము హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆ అన్న వాకిం శేరి వాకిం బయ్యా ధనిజం లెబ వాకియని ప్రార్థన చేస్కని మనం కొంతసేపు పరుశుధ రఘు దేవ మీకు వదనాలనైనా సర్వోన్నత రఘు తండ్రి మీకే కృతజ్ఞత తెలియజయ్యా ప్రభ ఈ యొక్క గడిచిన కాలం అంతా మమ్మల్ని సురశ్చితంగా కాపాడినందుకు మీకు వదనాలైనా ముఖ్యంగా తండ్రి ఈ మధ్యాహ్న కాలంలో ప్రభ మీ యొక్క వాక్యాన్ని మేము జ్ఞానిస్తుండగా మీ యొక్క పరిశుధాత్మ నడిపింపు మాకు అనుగ్రహించండి వాక్యాలని సత్యాన్ని గ్రహించలాగానే మీ యొక్క సహామాక అనుగ్రహించండి కూపగల తండ్రి గొప్ప తండ్రి మీకే కృతజ్ఞతలైనా ఏసయ్యా ఈ యొక్క శ్రమల కాలంలో మనుషులు ఏదైనా విధిగా వెళ్ళిపోతున్నారు తండ్రి కానీ మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభా మా జీవితం బలపరుస్తుంది మీకెంతో వదనాలు మీ యొక్క శ్రమ ఈ యొక్క శ్రమల కాలంలో ప్రభావ మనుషులు అయోమయ స్థితిలో ఉండి ఎక్కడెక్కడో పరిగెత్తుతున్నారు కానీ మీరు మాకు మార్గాలు చూపిస్తూ నడిపిస్తుంది మీకు ఎంతో వదనాలు ముఖ్యంగా తండ్రి ఆ యొక్క గొప్ప జనం పట్ల తను మళ్ళీ మీ యొక్క కనికరని చూపించామని ప్రార్థిస్తున్నాం ఇవేవి గ్రహించలేని స్థితిలో ఉన్నారు నైనా వాళ్ళు కానీ ప్రభావ మాక్ మట్కి వటు అన్నింటినీ మీరు చూపిస్తున్నారు మేము వీటిని గ్రహించాలా అనేట్లకు ప్రకటించాలా అటువంటి సేవా జీవితంలో మీరు మమ్మల్ని నడిపిస్తుంది మీకు నువ్వు ప్రభు మీరు ఎంతో ప్రేమ మరియు కాబట్టి నేను కూడా ప్రేమించాను ప్రభా ప్రేమ లేని వాడు దేవుడు ఎరగని వాడనే తండ్రి మొదటి వ్యూహాను పత్రిక నాలుగో అధ్యాయంలో చూసి చూస్తున్నాం ప్రభా వారంతో చూసినాం ప్రభా మీరు మా తను మాట్లాడినారు ప్రభా కూడా మీకు ఎంతో బలంగా అర్పించుకుంటున్నాం మరికొన్ని విషయాలు మాకు బయలుపరిచి ఏ రీతిగా మిమ్మల్ని తను మళ్ళీ పోలి నడుచుకోవాలి ఎందుకంటే మీరు ప్రేమ అని వాక్యం సెలవిస్తుంది కాబట్టి మిమ్మల్ని పోలి నడుచుకోవడం సంపూర్ణమైన ప్రేమలో మేము అటువంటి బిడ్డలుగా మమ్మల్ని తయారు చేసి మీరే మహిమానందమన్ ఏ శ్రీకృష్ణ అన్న ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మరికొన్ మరికొన్ని విషయాలు ఈరోజు నేను మీద పంచుకోవాలనుకుంటున్నాం ముఖ్యంగా ఆయన ప్రేమ దాన్ని మనం పాటించడం వలన దేవుని యొక్క గుణగణాన్ని కలిగిన వారం అయ్యి ఉంటాం అన్న విషయం గురించి వ్యోహాను పత్రిక మొదటి పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదవ వచ్చంలో మనం చూసినాం కొన్ని వారాల క్రితం the person who does not love does not know god because god is love telugulo javutana nenu 4th adhyayam 8th vachanam devudu prema swarupi premalenni vadu devuni eragadu prema devudu prema swarupi god is love anta english lo ante devudu sampurnanga prema algina vaadu anartham aina gunaganame preminche gunaganam ఇంకా ఎవరికి ఇటువంటి గుణగణాలు ఉండవు ఈ లోకంలో ఈ సృష్టిలో మన ప్రభు తప్ప ఎవరికి ఇటువంటి గుణగనం ఉండదు కాబట్టి అటువంటి ప్రేమ కలిగిన దేవుడు ఎంతగా ఈ లోకాన్ని ప్రేమించండి మనం అందుకే యోహాన్ భక్తం ద్వారా చూసుకుంటాం యోహాన్ సువార్తలో కూడా చూస్తాం కదా దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించడనే వాక్యం త్రీ సిక్స్టీన్ యోహాన్ సువార్థ మూడు అధ్యాయం పదహార వచనంలో దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించండి కాగా ఆయన తన అదితి కుమార్ అని విశ్వాసం ఉంచి వాడు ప్రతి ఒక్కడు నశించక నిత్యజీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించిన వాక్యాన్ని అనిస్తాం ఆ చిన్నప్పటి నుంచి కంఠస్థం చేస్తుంటాం ఆ చేయడం వల్ల నోటికి ఉంటుంది అది కానీ దాని సత్యాన్ని ఎప్పుడు మనం ఎరిగినాం ఈ లోకాన్ని ఎంతగా ప్రేమించండు అంటే తన సొంత కుమారాన్ని పంపించండు అంతగా ప్రేమించండు కాబట్టి దేవుని యొక్క గుణగణమే ముఖ్యమైన గుణగణం ప్రేమ మనం మనం ఈ లోకం ఆయన ఆయన ఆరంభం సృష్టిలో సృష్టికి ముందున్నప్పుడు మరి ఆయన ఏ రీతిగా ఆయన ప్రేమను వ్యక్తపరచగలిగిందంటే మనమంతా ఆయనలో ఉన్నామన్న వాక్యం జ్ఞాపకం చేస్తుంది మనం మొదటి నుంచి కూడా ఈ సృష్టి ఆరంభానికి ముందటి నుంచి కూడా మనం ఉన్నవాళ్ళం ఆయన ఆయనలో ఉన్నాం మనం కాబట్టి ఆయన సృష్టిస్తుంటే మనం అవన్నీ చూస్తున్నాం కానీ ఎప్పుడైతే శరీరం ధరించి లోకంలోకి వచ్చినామో అవన్నీ మర్చిపోయినాం మన జీవము మన ప్రాణం లేక ప్రాణం అంటాం లేక మన జీవ ఇవన్నీ ఆల్రెడీ అవి చూసిండి అది దేవుడిని చూసింది అది ఎందుకంటే ఆరంభంలో మనం ఆయనతో పాటు ఉన్నవాళ్ళం ఆయనలో ఉన్నవాళ్ళం ఆయన నోట్లో నుంచి బయటికి వచ్చిన వాళ్ళం ఆదామావాలు ఏ రీతిగా బయటకు వచ్చిండ్రో మట్టి ఫస్ట్ మట్టి బయటకు వచ్చింది ఆయనలో నుంచి దాంట్లో నుంచి ఆదా మావాని బయట తీసుకొచ్చిండు అట్లా ఒకదాని నుంచి ఒకటి ఒకదాని నుంచి ఒకటి వచ్చింది ఉదాహరణకి దేవుళ్ళ నుంచి భూమి వచ్చింది రకరకాల గ్రహాలన్నీ బయటకు వచ్చింది అవన్నీ ఆయన గుణగణాలు ప్రతి గ్రహము ఆయన గుణగణమే కానీ ఈ ఒక గ్రహానికి అంత ప్రాధాన్యత ఇచ్చేడు ఇది ఒట్టితో ఉన్నది అన్నట్టు దీంట్లో నుంచి ఆదామును చేసేండు ఆదాముల నుంచి హవ్వను చేసేడు హవ్వల నుంచి మనం అందరం బయటకు వచ్చినాం అంటే అది విధానం అన్నట్టు దేవుని విధానం ఏ రీతిగా ఈ లోకంలో మనము ప్రొడ్యూస్ చేయాలనేది అక్కడ జ్ఞాపకం చేస్తుండు అయితే ప్రేమ అనేది ఆ రీతిగా వ్యక్తపరిచండు దేవుడు ఎంతగానో ప్రేమించండు ఈ ఎందుకంటే ఆయన ఎన్నో ఆకాశంలను మహా ఆకాశంలను సృష్టించండు కానీ అక్కడ రకరకాల జీవరాశులను సృష్టించండు బైబుల్ అంతగా డీటెయిల్డ్గా వాటి గురించి మనకు చెప్పదు కానీ అప్పుడప్పుడు మనం వాటి గురించి చూస్తాం బైబుల్లో అక్కడక్కడ చూస్తూ ఉంటాము ఆది కాండంలో కానీ ఈరోజు కూడా ఈరోజు కూడా వాళ్ళు అక్కడ ఉన్నారు కానీ మనం వాటిని చూడలేం వాళ్ళని వారిని చూడలేని స్థితిలో మనం ఉన్నాం ఎందుకంటే ఆదమవ్వలు చేసిన ఆ పాపం వల్ల మన ఆత్మీయ నేత్రంలో కన్న గుడ్డితనంలో ఉన్నాయి ఎప్పుడైతే ప్రభు నా కన్నులను స్వస్థపరిచిన నా ఆత్మీయ నేత్రాలను స్వస్థపరిచిన అన్నప్పుడు ప్రభు వాటిని చూపిస్తాడు తర్వాత మనం కూడా ప్రార్థనలో ఉంటాం కానీ గంటలు ఉపాసాలు ఉంటాం ఉన్నీ ప్రార్థన చేసినప్పుడు నువ్వు దేని విషయాల్లో ప్రార్థన చేసినావు అది పొందుతామని ఉంది వాక్యం కాబట్టి వాటన్నిటిని నువ్వు పొందుకోవాలంటే మటుకు ఆ ప్రార్థన జీవితంలో నేను నడిపిస్తాడు దేవుడు అప్పుడు నువ్వు వాటన్నిటినీ చూడగలవు ఆ పరలోకానికి పోయి సంచరించగలవు నువ్వు శరీరంలో ఉన్నప్పుడే ఇక్కడ ఈ లోకంలో ఉన్నప్పుడే వాటిని చూడగలవు చాలా మంది అంటారు చనిపోయినా అన్ని చూస్తాం ప్రజలం కానీ బైబుల్ అట్లా నువ్వు ఈ శరీరంలో ఉన్నప్పుడే అవన్నీ నువ్వు చూడగలవు కాబట్టి దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాను అనేది అక్కడ మనం చూస్తున్నాం మనం కాదు నేను ప్రేమించి చూస్తున్నాడు మనం దేవుని ప్రేమించమని కాదు తానే మనలను ప్రేమించి మన పాపంలోకి ప్రాసిద్ధమై ఉండటకు తన కుమారుని పంపాను ఇందులో ప్రేమ ఉన్నది కాబట్టి తన కుమారుని పంపడమే ప్రేమ అంత స్పెషల్ గా దేవుడు మనల్ని ప్రేమించండి విషయం ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేస్తుంది అయితే నేను ముఖ్యంగా కొన్ని విషయాలు పంచుకోవాలనుకుంటున్నా ఏంటంటే అది దేవుని యొక్క సంభాషణ దేవుడు మనతో సంభాషించాలంటే ప్రేమతో సంభాషిస్తాడు అదే రీతిగా మన ప్రాణము కూడా దేవుని ప్రేమించాల అదొక సంభాషణ అని అదొక భాష ఒక రీతికి చెప్పాలంటే ఈ సృష్టిలో ప్రతి జీవరాశి ప్రేమిస్తూ ఉంటుంది కదా పక్షులను చూడండి జంతువులను చూడండి ముఖ్యంగా ఇల్లులే కానీ డాగ్సే కానీ వాటికి అది అది వ్యక్తపరచడం వాటికి ప్రేమ వ్యక్తపరచడం వాటికి బాగా కానీ మనిషిని మనిషిని ప్రేమించడం మర్చిపోతుంది ఎందుకంటే ఈ లోకంలోనికి పాపం సంక్రమించడం వలన స్వతహాగా మనకు ఉన్న ఒక గుణగణం మనం పోగొట్టుకున్నాం ముఖ్యంగా అన్నిటికంటే కష్టతరమైన వాక్యం బైబిల్ ఏందని ఎవరిని అడిగితే ఎవరైనా చెప్పగలరు చెప్పండి మీరు ఎవరైనా చెప్పగలరా బహు కష్ట శత్రువులు ప్రేమించటం నేను శత్రువును ప్రేమించడం ఒకటే కాదు మన లూకాసు వార్త ఆరో అధ్యాయంలో చూస్తాం లూకాసు వార్త ఆరవ అధ్యాయం ఇరవై ఎనిమిద వచ్చినాం లూకాసు అధ్యాయం ఒక కష్టకరమైన వాక్యం ఆరవ అధ్యాయం ఇరవై ఎనిమిది ఎనిమిది వచ్చింది మిమ్మును క్షపించు వారిని దీవించుడి మిమ్మును బాధపరచు వారి కొరకు ప్రార్థన చేయుడి కష్టం కదా చాలా బహు కష్టతరమైన వాక్యం ఇది బైబిల్లో నేను తిడుతా ఉంటే నువ్వు అన్ని ఆశ్రయిస్తావా ఈ ఒక్క సీక్రెట్ తెలిస్తే మీ సేవలో అద్భుతాలు జరుగుతాయి స్వస్థతలు జరుగుతాయి ఖచ్చితంగా నీ సేవ జీవితం ఓ భయంకరమైన ఆ విస్తరిస్తుంది అన్నట్టు ఫలం ఊహించరాని విధానంగా విస్తరిస్తుంది ఈ వాక్యాన్ని పాటించగలిగితే మేము మిమ్మల్ని వారిని దీవించడి మిమ్మల్ని ఆ మిమ్మల్ని వారి కొరకు ప్రార్థన చేయడి తర్వాత దానికి మీద ఉంటుంది ఏడో ఇరవై మీ శత్రువులను ప్రేమించడి మిమ్మల్ని ద్వేషించి వారికి మేలు చేయుడి చాలా కష్టకరమైన వాక్యం ఇది నా లైఫ్ లో నేను చాలాసార్లు అనుభవపూర్వకంగా చూసిన నాకు నాకు బహు కష్టం నాకు బహు శ్రమం కల్పించిన వాటిని దేవుడు నా కళ్ళ దగ్గర తీసుకొచ్చాడు చాలా కేసెస్ ఒకటి కాదు రెండు కాదు గతంలో నాకు వ్యతిరేకంగా స్ట్రైక్ చేశారు ఒకసారి నాకు వ్యతిరేకంగా స్ట్రైక్ చేసిన వాళ్ళు నా కళ్ళ దగ్గరకు వచ్చారు నేను నా కాళ్ళ దగ్గరకు వచ్చారు నాకు తెలుసు వీడు నా కొరకు వ్యతిరేకంగా స్ట్రైక్ చేసిండు ఒకరోజు వీడు స్ట్రైక్ గెలిచి నేను ఉద్యోగం పోగొట్టుకునేటన్ని ఇప్పుడు నాకు దొరికిండు వీడు నేను బంధ తీసుకుల్ తర్వాత దీన్ని పాటించడం నేర్చుకున్నా ఇంటర్మీడియట్ తర్వాత పాటించడం నేర్చుకున్నా ఇది నాకు ఎవరు వ్యతిరేకంగా ఉన్నారో నా గురించి ఎవరు వ్యతిరేక పనులు చేసిండ్రో వాళ్ళందరినీ నా కాళ్ళ దగ్గర తీసుకొచ్చిండు దేవుడు ఇప్పుడు ఆయన కూడా చూడండి ఆయన పరీక్షిస్తా ఉంటాడు వీడు నిజంగా ప్రేమమయుడు అయిన నన్ను వెంభరిస్తుండదా ఇప్పుడు చూస్తా వీడు నిజంగా ప్రేమించగలడా లేదా కాబట్టి నేను అనేది ఏంటంటే ఈ వాక్యం ఏం హెచ్చరిస్తుందంటే మనకి చాలా మంది వ్యతిరేకంగా ఉండాలా ఈ లోకంలో ఇది కష్టమే నేను చెప్పే వాక్యం మీరు ఎవ్వరు స్వీకరించారు నాకు తెలుసు మనకి శత్రువులు ఉంటారు వ్యతిరేకంగా ఉండే వాళ్ళు ఉంటారు ఉండాలా వాళ్ళు ఉంటేనే నీకు ఆశీర్వదం అన్నది వాక్యం నీకు ఆశీర్వాదాలు రావాలంటే నీకు వ్యతిరేకస్తులు ఉండాలా ఈ వా ఈ లోకంలో అనేసి కావాలని నువ్వు చేసుకోవద్దు వ్యతిరేకం మిమ్మల్ని చెప్పించేవారు ఉండాలా మిమ్మల్ని మిమ్మల్ని చెప్పించే వారు ఉంటేనే ఆయన అన్నాడు అబ్రాహంతోని జ్ఞాపకం తీసుకుంటారు ఆ వాక్యం నేను ఒకసారి చూస్తాను అబ్రాహంతో అన్నాడు నువ్వు నేను నువ్వు ఆశ్రదించేవా నేను ఆశ్రదిస్తా నువ్వు చెప్పించేవారిని నేను చెప్పిస్తా తర్వాత అది చూడ నేనే చూపిస్తా వాక్యము మనం ఇది భవిష్యత్ గత గతంలో ఒకసారి చూసినాం ఈ వాక్యం చూడండి ఆది అది కాదు అది కాదు అది అది మన అబ్రాహ్ నాకు చెప్పండి నేను ఎవరు చెప్పిస్తారో వాళ్ళని నేను నేను చెప్పిస్తా అన్నాడు కదా అది కాదు నేను అనేది నేను అనేది ఏంటంటే ఇంగ్లీష్లో చూస్తున్నాను తెలుగులో తీస్తున్నా పదమూడవ అధ్యయము నెహమ్యా గ్రంథంలో ఉంటుంది పేరు ఓకేనా నెహమ్యాకి నాహోం క్యాపి గ్యాప్ తర్వాత ఉంటది పదమూడవ అధ్యాయము రెండవ వచనం వారు అన్నపానములు తీసుకొని ఇజ్రాయేళ్లకు ఎదురు పడక వారిని శపించుమని బిలామును ప్రోత్సాహపరిచిరి అయినను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చినని రాయబడినట్టు కనబడను చూడండి ఎంత తేటగా ఉంటుంది బైబిల్ వాక్యాలు ఎవడైతే మనల్ని శపిస్తాడో అవి మనకు ఆచరణలు అవుతాయంట ఇప్పుడు చెప్పండి మనం మీకు ఆచరణ కావాలా లేదా కావాలన్నా మరి ఎవరైనా శపించాలా లేదండి శపించాలా అంటే కొంచెం కష్టతరంగా ఉంటుంది మనతో చంద్రశేఖర్ బ్రదర్తో ఢీల్ చేయడం తలకేస్తే తో కాళ్ళకి కాళ్ళకేస్తే తలకేస్తాడు అంటారు చాలా మంది చెయ్యాలా మనం ఇవి పాటించకపోతే ధైర్యంగా చెప్పలేం బ్రదర్ ఈ వాక్యాలు అవునా అసాధ్యం కదా ఇప్పుడు నా కాళ్ళ నాకు చాలా మంది వ్యతిరేకులు గతంలో ఇప్పుడు కూడా ఇప్పుడు ధైర్యంగా ముందుకు రారు భయపడతారు కానీ వెనకడికి ఎంతోమంది నాకు వ్యతిరేకస్తులు ఉండే ఒకడైతే విజృంభించి వ్యతిరేకం చేసిడు నాకు మొత్తము ఉద్యోగం పోయే తంత తీసుకొచ్చి నాకు నేను అయినా కానీ సైలెంట్గా ప్రార్థన చేసుకుని గమ్మని ఉన్నాను ఎందుకంటే నాకు ఒక విషయం ఏంటంటే ఎంత పెద్ద శ్రమ వచ్చినా కానీ నేను ఒక్కటి గుర్తు చేసుకుంటుందంటే నా దేవుడు నా పక్షంగా ఉన్నాడు అంతే నాకు తెలుసు ఆయన ఆక్యం లేకుండా ఇటువంటి పరిస్థితే రాదు ఎందుకంటే సంపూర్ణంగా ఆయన ఆధీనంలో ఉన్నాం మనం ఈ లోకం మొత్తం ఆయన ఆధీనంలో ఉంది కాబట్టి ఆయన ఆగ్యం లేకుండా ఏమీ చేయలేడు దుష్టశక్తులు అని మనకు తెలుసు వాక్యం కాబట్టి రక్షణ అనుభవం లేనప్పుడు నువ్వు నిన్ను వాడని శపిస్తే పోయి చెడ్డ మాటలు మాట్లాడండి అనుకో కదా సారి గుర్తుందా లేదో మనము నువ్వు నేను పప్పు బ్రదర్ అనుకోట ముగ్గురము రిటర్న్లు వస్తున్నాము విజయవాడ నుంచి చక్రవర్తి వాళ్ళ ఇంటి నుంచి ఎల్బీ నగర్ దగ్గర ఎల్బీ నగర్ దగ్గర మన ఒనిసిమస్ పాస్టర్ గారు ఒక అతనితో కొట్లాడుతున్నాడు ఎందుకంటే అది నీళ్లు ఆ కారు పక్కనకి పాపం వాడు ధైర్యంగా పోతుంటే ఆ వాటర్ పడినందుకు అతను వన్సింహస్ గారికి అది వన్సింహస్ గారికి అది పడలేదన్నట్టు ఆ ఇమ్మీడియట్లీ పోయి వాడిని ముందు ఆపి కారు వాడిని పోయి తిట్టడం వల్ల వాడు ఎంత భయంకరంగా తిట్టిండని నీకు గుర్తుంటది బ్రదర్ చెడ్డ చెడ్డ మాటలు తిట్టిండ రోడ్ల మీద ఆ అంటే నేను అనేది ఏంటంటే అవి నీకు ఆశీర్వచనాలు కావాలంటే నువ్వేం చేయాలా అవి ఆశీర్వచనం కాకుండా ఉండాలంటే ఒకటే ఉంది ఏంటంటే నువ్వు రివర్స్ ఇట్టడం వాన్ని అట్లా ఎన్నో ఆశరాలు మనం పోగొట్టుకున్నాం అనేది ఈ వాక్యం జ్ఞాపకం చేస్తుంది అందుకే మనం రాసి పెట్టుకోవాలి అధ్యాయం రెండవ వచనం అసాధ్యం అన్నట్టు పాటించడం వీలా నువ్వు ఎంత శపించినా అది వాళ్ళకి మారుతుంది కదా అని శపించలేకపోతున్నాడు నేను ఎంత చెప్పిస్తున్నా ఎందుకు ఆశ్రంపబడుతున్నారు ఆయనకు అర్థం కావట్లేదు అంత గొప్ప ప్రవక్త ఒక రీతికి చెప్పాలంటే మోయా మోయాప్ కదా ఏషావు ఏషావు సంతతి కదా బిలాం కరెక్ట్ ఏషావ్ సంతతి ఏదో మీడు సంతతి ఏషావు సంతతి కరెక్ట్ బట్ అటువంటి వాడికి అర్థమైంది విధానం ఒక ప్రవక్త అయ్యండి ఎట్లా శపించగలడు ఆయనకు గెలవాల కదా అరే నేను క్షపించిన వీళ్ళు ఆశ్చర్యబడుతున్నాడంటే నేను తప్పు చేస్తున్నాను అన్న విషయము ఒక దేవుని బిడ్డ గుర్తుపట్టకపోవడం అనేది బహు కష్టకరంగా ఉంది నాకు ఇది అర్థం చేసుకోవడం కాబట్టి మన ప్రభు శాపంను ఆశీర్వచనకరంగా మారుస్తారు ఆశీర్వాదకరంగా మారుస్తాడు అనేది రాయబడింది కనబడేది దాన్ని కనిపించేది అంటుంది వాక్యం కదా ఆశ్చర్యం చూస్తాడు వాక్యం ఫస్ట్ మనం అన్ని ఫస్ట్ టైం చూస్తాం మనకే ఫస్ట్ టైం కనిపిస్తాయి ఇప్పుడు ఆయన నేననేది ఏంటంటే సరే నరసింహస్ గారు ఆ రోజు ఎమోషనల్ గా అయిపోయి మురికి నీళ్ళు మీద పడ్డాయి నోట్ల నాకు తెలుసు ఆయన ఆ డ్రైవింగ్ సీట్ల గుర్చొని డోర్ తెరిచిండు కదా ఆ డ్రైవింగ్ సీట్ ల డోర్ తెరడం వల్ల ఏమైందంటే ఆ వాటర్ ఆయన మొహం మీద పడింది కొత్త నోట్ల కూడా పడింది అందు మా కూడా బాగింది మొబైల్ ఫోన్ కూడా పడింది కరెక్ట్ విండోస్ తెరిచినందుకు అయింది జరిగింది అది అట్లా అంటే నేను అనేది ఏంటంటే మన శరీరము ఎంత బలహీనతంగా ఉందనేది అది ఆ విషయం జ్ఞాపకం చేసిందంటే సేవా జీవితంలో ఉండి కూడా నువ్వు శారీరకంగా ఉన్నావంటే ఆ నీ నీ ఆత్మ ఎంత ఘోషిస్తుందో ఊహించుకోవ్ దేవుని నేర్పరచుకుండి అంటారు చాలా మంది అందుకు నేను పాస్ అన్నట్టు కానీ అట్లా కానే కాదు అది విధానం ఒక్క స్పెషల్ గా ఒక్క వ్యక్తిని ఎప్పుడు ఏర్పరచుకోవడం అందరినీ పిలిచిండే ఎవరు స్పందించిండ్రో వాళ్ళనే తీసుకొని పోయిండేది కానీ అందరినీ తీసుకోపోలేదు కదా కాబట్టి నేను ఏంటంటే ఇది నేను కొంచెం డీటెయిల్డ్గా ఎక్స్టెండ్ చేస్తాను వీలైతే రేపటి తినంనా నాకు ఎందుకంటే ఈ సంవత్సరం మేర అద్భుతకరమైన సేవ జీవితాలు మనం నడిపిస్తున్నాడు కాబట్టి ఇవన్నీ నీకు అడ్డంకంగా ఉన్నాయి అని చూపిస్తుంది ఇంతకాలం మీరు కేవలం వాక్యం చెప్పేవాళ్ళే ప్రార్థన చేసేవాళ్ళే కానీ ఎందుకు విశేషమైన సూచక క్రియలు అద్భుతాలు జరుగుతలేవంటే మీరు ఈ వాక్యాన్ని ఇది జ్ఞాపకం తీసుకోలేదు ఆయన ప్రేమ మయుడు అనే ప్రేమ స్వరూపి గాడ్ ఈజ్ లవ్ అంటే ఇంగ్లీష్ లో కానీ ఈ లోకం ఏం చేసిందంటే లవ్ ఇస్ గాడ్ అని అది మోసం అన్నట్టు బహు భయంకరమైన మోసం గాడ్ ఈజ్ లవ్ కానీ లవ్ ఇస్ గాడ్ గాడ్ ఎప్పుడైతే లవ్ ఇస్ గాడ్ అది విగ్రహం అయిపోతుంది లవ్ కాబట్టి ఇప్పుడు నాకేమర్థం అవుతుందంటే నువ్వు ఎవరైనా కావచ్చు పాస్టర్ కావచ్చు నువ్వు గొప్ప దైవజన్యం కావచ్చు నువ్వు సామాన్య మనిషి కావచ్చు నువ్వు ఎంతైనా గంభీరంగా పాటలు పాడొచ్చు ప్రవచించచ్చు నీ ద్వారా అద్భుతాలు జరగచ్చు కానీ నువ్వు ఆయన ఆయన ఆయన నిన్ను ప్రేమించిన రీతిగా నువ్వు ప్రేమించలేకపోతే ఆ నువ్వు ఆయనని ఎరగలేదంటుంది వాక్యం ఇది బహు కష్టతరం మన గ్రూప్ లో ఒక చాలా కష్టం ఇది చెప్పడం మొదటి సువార్త పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదో అసంలో ఇంగ్లీష్లో ఏముందంటే హీ దట్ లవ్ హీ దట్ లవ్ నాట్ గాడ్ నో నాట్ గాడ్ ఆయన ప్రేమ స్వరూపి కాబట్టి ఎవరైతే దేవుణ్ణి ప్రేమించారో దేవుని ఎరగని వారని ఉంది కాబట్టి లోకస్తులు దేవుని ఎరగరు ఏ మతమైనా కావచ్చు క్రైస్తవ మతమైనా కావచ్చు వేరే మతాలైనా కావచ్చు ప్రేమించారు వాళ్ళు కాబట్టి ఇప్పుడు నాకు అర్థమవుతుంది నువ్వు ఎవరైనా కావచ్చు నువ్వు సంపూర్ణంగా సమర్పించుకొని ఫుల్ టైం చేస్తున్నట్టు అసలు ఫుల్ టైం పాట లేనే లేదు బైబిల్లో వీళ్ళు కల్పించుకున్నారు అవన్నీ మోసం సమర్థించుకొని స్వనీతి మంత్రులాగా నేను ఫుల్ టైం సేవ్ అని స్వనీతితోని వాళ్ళు మోసపోయిండ్రు వాళ్ళు మనం మటుకు మన నీతి మీద మన ప్రభు యొక్క నీతి మీద మనం ఆధారపడుతున్నాం కాబట్టి నేను కొంచెం ఇంకొక ఫైవ్ మినిట్స్ వాక్యాన్ని క్లోజ్ చేసేస్తా లంచ్ టైం కూడా అయిపోయింది కాబట్టి రేపటి దినం నేను ఈ ఆయన ప్రేమ స్వరూపి కాబట్టి పది ఆగ్య్యలు ఇచ్చాడు ఆ సీక్రెట్ నేను చూపిస్తా ఇవి ఎక్కడ ఉండవు ఇంటర్నెట్లో ఉండవు ఏ యూట్యూబ్లో రికార్డింగ్స్లో ఉండవు కేవలం మన గ్రూప్లోనే ఉంటాయి ఈ వాక్యాలు పది ఆగ్లలో ఆయన ప్రేమను ఎట్లా వ్యక్తపరిచేయండి అని నేను రేపటిని చూపిస్తా అందుకే మొదటి ఆగ్ఞనే కదా అది నీ పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణ వివేకంతో పూర్ణ బలంతో నీ నిర్ణయభవాన్ని సేవింపు ఫస్ట్ పాయింట్ అది ప్రేమకు సంబంధించి ఎట్లా ప్రేమించాల దేవుని అన్నాడు అట్లా ప్రేమించగలిగితేనే అందుకే తనను తాను ప్రేమించుకునే రీతిగా తన పొరుగు వాని తన పొరుగు వాన్ని ఎట్లా ప్రేమించాలంటే నిన్ను నువ్వు ఎంతగా ప్రేమించుకుంటున్నావా దేవుని దృష్టిలో ఏంటంటే నిన్ను నువ్వు ప్రేమించుకోవాలని ఉంది వాక్యం అంటే నీ శరాన్ని కాపాడుకోవాలా నీ ప్రాణాన్ని కాపాడుకోవాలా నీ ఆత్మని కాపాడుకోవాలా ఇవి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇంకటి మనిషిని తయారు చేసిన విధానం ఆశ్చర్యకరం అంటాం బైబిల్ కాబట్టి ప్రేమించాలి అప్పుడు మనం ఎట్లాగా మనల్ని మనం ప్రేమించుకుంటాం అంత ఈక్వల్ గా ఎదుటి వాడిని ప్రేమించగలమా కష్టమే ఇది పాటించడం కష్టమే అందుకు అద్భుతకారాలు జరగవు వాళ్ళ మినిస్ట్రీస్ల్లో నువ్వు ఎవరు పడితే వాడిని పోయి ఆపేసి తిట్టడము ఏం దిమాక్ ఉందా నీకు నీకు డ్రైవింగ్ సరిగ్గా చేయలేదా ఎవడు నేర్పించింది నీకు అంటే నీలో దైవ నీలో దేవుని ఆత్మ లేదన్నట్టు నీలో రెచ్చగొట్టే ఆత్మ ఉందంటే అది దుష్టాత్మ నువ్వు బయటికి సేవకువే పాస్టర్వే కానీ అటువంటి రెచ్చగొట్టే ఆత్మ లేదు అంటే నీకు నువ్వు దేవుని ఎరగని వాడివి లోపల ఏం ప్రార్థన చేస్తున్నారు లవదీక్య సంఘకాలం దానికి సంబంధించిందే కదా ఆయన బయట తలిపి కొడుతున్నాడు వీళ్ళంతా లోపల ఆరాధిస్తున్నారు పాటలు పాడుతున్నారు పూజలు చేస్తున్నారు అన్ని చేస్తున్నారు దేవుడేమో బయట ఉన్నాడు అది తెలియదు గుడ్డితనం వాళ్ళ ఆత్మీయత్రాలు తెలుసుకోలే సరే ఇవన్నీ నేను ఇప్పుడు రికార్డింగ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండాల పేర్లు తీసుకోకుండా రేపటి మరి కొన్ని డీటెయిల్ గా చూపిస్తాను ఎవరైతే ఈ రూపకంగా జీవిస్తారో నేను అనేది ఏంటంటే రక్ష ఇప్పుడు మనకి ఈ రీతి గుండి రక్షణ అనుభవంలో ఉండి శారీరకంగా జీవించే వాళ్ళ పరిస్థితి ఏం బ్రదర్ అంటే నేను చాలా సంవత్సరాల క్రితం ఈ వాక్యం చేయించిన మొదటి కొంతిలో రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఒకసారి చూడండి దాంతో క్లోజ్ చేస్తే నేను ఇంకా లాస్ట్ పాయింట్ మొదటి కొరింతిలో రాసిన పత్రిక ఇదంతా శరీరకమైన జీవితము పులుపుకి సంబంధించింది జారవానికి సంబంధించింది విగ్రహారాధనకు సంబంధించింది లోభం అంటే తెలుసా ఎవరికైనా పద వచ్చిన లోభం లోభం అంటే దురాస లోభం అంటే సంపాదించుకు కూడా అర్థం అన్నారు అతి ఆసక్తి అనుకుంటా బ్రదర్తింగ్ నంబర్ జేమ్స్ స్ట్రాంగ్ నంబర్స్ ఏముందంటే జీ ఫార్టీ వన్ ఫోర్ వన్ వన్ ఫోర్ లో హోల్డింగ్ మోర్ ఈగర్ ఫర్ గెయిన్ హెన్స్ డీ ఫ్రాడర్ అంటే మోసంతో ఆసక్తితో సంపాదించుకోవడం మోసంతో ఆసక్తితో సంపాదించుకోవడము లోభం లేక ఇంగ్లీష్ లో కవర్చెస్ అని ఉంది పదం మోసంతో ఆసక్తితో అంటే ఎప్పుడు మోసగించి సంపాదించుకోవాలన్నా ఇది లోకపు గుణగణం కదా ఈ లోకంలో అందరూ అట్లనే చాలా మంది కాబట్టి ప్ర ఆ వాక్యం ఒకటి చూపించేస్తే నేను క్లోజ్ చేస్తా మెల్ల కిందికి వెళ్తే ఎక్కడ ఉంటది ఆ వాక్యం ఐదు ఐదు బ్రదర్ మొదటి కొంచెం చెప్పత్ర ఐదో అదేమో ఐదో వచ్చిన ఇది ఇది చెప్పడం కొంచెం కష్టము కానీ నేను చెప్పేస్తే ఎందుకంటే ఇది చెప్తే చాలా కష్టం వేరే సేవకులు విన్నారంటే వాక్యం మనలో వచ్చిన అటువంటి వాణి శంగా జీవించే వాళ్ళు చెత్తగా జీవించేవాళ్ళు జారులతో సాంగత్యం ఐదో వచ్చినాం కదా మనం తొమ్మిది ఐదులో ఐదు నా ఆత్మయు మన ప్రభు ఎక్స్పీస్ బలంతో కూడి వచ్చినప్పుడు అట్టి వాణి నీ సాతానకు ఇంగ్లీష్లైతే అట్లా ఇంగ్లీష్లో ఎట్లు తెలుగులో ఎట్లుందంటే అట్టి వాణిని సాతానికి అప్పగింపాలన్నట్టు అంటే నీ సేవ అటువంటి వాళ్ళని సైతానికి అప్పగించాలని ఉంది సైతాన వీళ్ళని చెప్పగలవాను సైతాన్ని మాట వింటడం వాక్యం అట్టి వాణిని నువ్వు సైతానికి అప్పగించాలంట ధైర్యంగా అప్పగించగలమా ఎవరినైనా లోకంలో నేను అనేది అదే ఆయన ప్రేమ అయ్యి ప్రేమం ఆయన ప్రేమ కలిగిన వాళ్ళమైతే అంత శరీరకంగా జీవించేవాడిని నువ్వు సైతానికి అప్పగిస్తావా నువ్వు నువ్వు అప్పగించాలని చెప్తుంది ఇది వాక్యం కానీ నువ్వు ఒక ప్రశ్న ఇది మళ్ళా మళ్ళా మన గ్రూప్ ఎంతమంది వింటారో నాకు తెలదు కానీ ఇది ప్రశ్న ఓపెన్ గానే ఉంటది ఇది రేపటి దినం వరకు చూస్తాము ఒక దీకి ఏమంటుందంటే అటువంటి శారీరకంగా జీవించే వాళ్ళని నువ్వు సైతానికి అప్పగించాలని ఉంది అట్లా అప్పగించకపోతే ఏమైతే కూడా ఉందో అక్కడ నాలుగో వర్షంలో ఏమనగా ప్రవీణ చేసేది మందు ఆత్మ రక్షింపబడినట్లు శరీర ఇచ్చిన రక్షించటై మన ప్రవీణ ఏసుక్రీస్తు నామన్న మీరును నా ఆత్మయో మన ప్రవీణ బలముతో పూది వచ్చినప్పుడు అట్టి వాణిని సాతానికి అప్పగించలేను ఇక్కడ ఏముందంటే ప్రవేణ చేసేది ముందు వాణి ఆత్మ రక్షింపబడినట్లు అంటే వాళ్ళు నశించి మనకి ఇష్టం లేదు వాళ్ళు ఎంత శారీరకంగా జీవించి విచ్చలి విడగా జీవించి దోచుకుంటూ వ్యభిచారం చేస్తూ భయంకరంగా నరహత్యలు చేస్తూ చెత్త చెదరంగా జీవిస్తున్న మనుషులు ఉంటారు చెప్తుంది ఈ వాక్యం అటువంటి వాణ్ణి ఎవరు నువ్వు ఈ వాక్యం నాలుగవ స్ట్రమంలో వాడి ఆత్మ రక్షణ పడినట్లు శరీర నశిష్టపోయి మన ప్రవీణ ఏసీ కలిసిన నామమ్న మీరును ఇక్కడ పౌలు ఆత్మ కూడా ఉందంట ఇప్పుడు అర్థం చేసుకోండి ఆయన చనిపోయి ఎన్నో సంవత్సరాలు అయింది కదా రెండు వేల సంవత్సరాలు అయితే మళ్ళీ ఆయన ఆత్మ కూడా ఉంది ఇక్కడ చెప్తుంది వాక్యం మీరును అంటే మనము మీరును నా ఆత్మయు మన ప్రజలను ఏ బలంతో కూడి వచ్చినప్పుడు అట్టి వాళ్ళని సైతానికి అప్పగింపగలను వాళ్ళు బహు కష్టతరమైన వాక్యం దీన్ని మనం అర్థం చేసుకోవడం కష్టమే పాటించడం మారీ కష్టమే చిన్నప్పటి నుంచో పాట పాడేటండి ఎంత పాపినైనాను ఏసేరీయ నన్ను ఆ ఎంత పాపినైనాను ఏసేరీయను అని బహు బాధాకరంగా ఉంటుంది ఆ పాట పాడుతుంటే నన్ను ఎంతగా రక్షించిన దేవుడు అంత భయంకరంగా వీలైతే నేను రేపు పాట అంటే ఇది మన గోకుల పడేప్పుడు రక్షణ పొందిన వాళ్ళు ఉంటారు వాళ్ళు త్రావడం అలవాటు ఉంటది వాడికి నా కండాల చూసిన కేసెస్ ఆదివారము బల పాలు పొందక ముందు సిగరెట్ దావేసి కట్టుకొని వచ్చి బళ్ళ పాలు పొందుతారు నేను చూసిన కేసెస్ అవి మన కండ్లకే ఎందుకు ప్రభు చూపిస్తాడు అది నువ్వు ఇష్టమని కాదు నేనేదో గొప్పనని కాదు కానీ నీకే అవి చూపిస్తాడు ఎవరు చూడని విధానంగా ఎందుకు చూపిస్తాయి అంటే నువ్వు నిజంగా వాణ్ణి ప్రేమించగలవా ఆయన ప్రేమించినప్పుడు నువ్వెందుకు ప్రేమించగలవు ఎటువంటి వాణిని నువ్వు ప్రేమించగలిగితేనే స్వసత వస్తుంది వాటికి అటువంటి ప్రేమ చూపించగలిగితేనే స్వస్థత వస్తుంది నీకు స్వసత వరము ఉంటే వస్తుంది అనుకుంటారు చాలామంది కానీ కానే కాదు నాకు అర్థమైంది నువ్వు ఇటువంటి ప్రేమను చూపించగలిగితేనే వారి జీవితంలో వారికి స్వసత వస్తుంది అటువంటి ప్రేమ అనే మీరు మమ్మల్ని ఎట్లా ప్రేమించండు మేమందరినీ ఎట్లనే ప్రేమించాల నిష్కలంకంగా అటువంటి భాగ్యాన్ని మాకందరినీ కనుగరించి మహిమదమని ఏసుకృష్ణ ప్రార్థించినాం తండ్రి మీరు ఇద్దరు మీరు ప్రార్థన చేసి బెనిరీక్షన్ మీరే ఇచ్చారు కదా సరే సవాన్ బెదరు మన సెక్యూర్టీ బెదరు వీళ్ళందరూ ఉన్నారన్నా ప్రార్థన చేసి క్లోజ్ మ్యూట్ లో పెడతానండి అది ఓకే అన్న వింటా ఉంటాం కానీ మ్యూట్ లో ఉంటా ఓకే అన్నా సరే మనం ఒక్కొక్కరుగా మనం ప్రార్థన చేసి మనం ముందుకు వెళ్ళిపోదు ఒక్కొక్కరు ప్రార్థన పరిస్థితి పది వయసు మీకు వేసు క్రీస్తునామం బట్టి ప్రభ చేత మీరు మాతో మాట్లాడినారు ప్రభా మీకెంతో లెక్కలేనని వందనాలనైనా మహిమోన్న గొప్ప దేవ సర్వాధికారి మీకెంతో లెక్కలేనని వందనలు ప్రభా వాక్యం నేర్కటి ఫలింపు దేండి ప్రభ పుట్టి అవిని వెళ్ళిపోవడానికి వీలేదు ప్రభాన్ని పాటిస్తూ ఇతరులని ప్రభాషణ మార్గంలోకి నడిపిస్తూ ప్రభ యొక్క సేవా జీవితంలో మీరు తోడుగా ఉండండి యేసో ప్రభ గొప్ప దేవుడవు ప్రభా సర్వశక్తి సంపన్నుడో ప్రభా రాజలకు రాజవ ప్రభా ప్రభులకు ప్రభుడవ ప్రభా ఏస మీకు ఎంతో లెక్క లేని వందనాల ప్రభా మీరు ఉంది ప్రభా దేవ మేము సిద్ధపడి ఉండాలా అనేకులను సిద్ధపరచాలా ప్రభా మై మొన్నత గొప్ప దేవుడా సర్వాధికారి జీవంగల దేవ మీకు వందనాల ప్రభా మీ యొక్క పరిశుధాత్మ శక్తి బలం ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి ప్రభా మీ యొక్క ప్రేమను దయచేయండి ప్రభా ముఖ్యంగా దేవా మాకు ఓర్పు సహనాన్ని మీ యొక్క శక్తి చేత బలము చేత ప్రభా దయచేయండి ప్రభా ఏసే మైమోనత దేవా ఏసేయా గొప్ప దేవా మీకు వందనాలి ప్రభా మీ నామాన్ని స్మరిస్తూ మీ నామాన్ని గణపరుస్తూ మీ నామాన్ని మై మైమపరుస్తూనే ఉండాలా అలాంటి ప్రభా ఆశ ఆసక్తి ప్రతి ఒక్కరిలో మీరు కలిగింపజేయండి దేవా ఏసే మైమోనతడా ఆత్మవర్షంని మీరు కుమరించండి ప్రభా అగ్ని జ్వాలలు మీరు కుమరించండి ప్రభా ఈ యొక్క రజ ఉగ్రత సమయంలో ప్రతి ఒక్కరిని వాడుకోండి లేవనెత్తండి ప్రభా అనేకులను మీరు తట్టు తిప్పాలా ప్రభా సహాయం దయచేయండి ఎక్కువ చేయించండి ప్రభా కనికరం చేయించండి ప్రభా దయాల తండ్రి మీకు ఎంతో వేలది వందనాలి ప్రభా మేము కాపాడబడుతున్నాము ఈ యొక్క శ్రమల కాలంలో అంటే దానికి ఒక రీజన్ ఉంది ప్రభా దేవ మేము దాన్ని పట్టుకొని ముందుకు నడవాలా ప్రభా అలాంటి పరులో జ్ఞానం ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి ప్రభా మీ యొక్క చేత మీ శక్తి చేత మీ యొక్క నడిపింపు చేత ప్రతి ఒక్కరిని మీరు నడిపించండి ప్రభా స్తోత్రం ప్రభా పరిశుద్ధున గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహోన్నతుడ దేవ కృపాశక్తి సంపూర్ణ జీవముల తండ్రి ప్రేమ అయ్యానికి స్థుతులు స్తోత్రం లేన గొప్ప దేవ ఇక మధ్యకాల సమయంలో ప్రభావ నాయన ఈస ప్రభ ఈ రీతిగా ప్రభావ మేము మీకు సంధ్య మీ కూడిగా ప్రభావ మీరు మాతో మాట్లాడిన ప్రభావ మమ్మల్ని ఎంతగానో బలపరిచిన నాయన నాయన ఈ స్తోత్రం మీరు ఎంత ప్రేమ దేవుడు ప్రభావ మీ ప్రేమ వెలకట్టలేని ప్రభావ మీ ప్రేమను ఎవరు కూడా వర్ణించలేరు నాయన అంత గొప్ప ప్రేమ దేవ ఈసయ్య మీ ప్రేమను మా పైన చెప్పించిన ఆయన అమ్మల పాపముల నుంచి మమ్మల్ని బయట తీసుకొచ్చిన గొప్ప దేవుడు వేసాయి అనేకు వర్ణాలు మీరు ఏ రీతిగా ప్రభ మమ్మల్ని ప్రేమించిన రవా మేము కూడా ప్రభావ అదే ప్రేమను మేము మీ నుంచి పొందుకొని ప్రవ అనేకలు మేము చూపించాలా ప్రభావ ప్రతి ఒక్కరు ప్రేమ చూపించాలా నాయన వేసవి వాక్యం చెప్తుంది ప్రభావ కొందరు వచ్చిన పత్రికలు అధ్యాయం ప్రభావ నాలుగు ఐదు వచ్చినాల్లో ప్రభావ మీరు చూపించినారు ప్రభా నాయన మీ ప్రేమను మేము చూపించాలా ప్రభావ నేకులకు ప్రభా నిం వల్ల నీ పొరుగును ప్రేమించమన్నారు మమ్మల్ని మేము ఏ రీతిగా ప్రేమించుకుంటున్నామో మమ్మల్ని ఏ రీతిగా మేము జాగ్రత్తగా అదే రీతిగా ప్రభావ ఇతరుల పాట్ల కూడా ప్రభావ మేము అలాంటి జాగ్రత్త మేము వాళ్ళకు చూపించాలా నైనా ఇస్తాయా అని మీ నుంచి పొందుకున్న ఒక ప్రేమను ఆ విధానాలు ప్రభావ ఆత్మీయమైన విధానం వాళ్ళకు కూడా మీ పంచాలా ప్రభ వాళ్ళు కూడా ప్రభ మీకు సృష్టి ప్రభ మీ బిడ్డ ప్రవ మీ ఆత్మీయ ప్రవ నైనా ఇస్తే ప్రభ మీలో భాగమే ప్రభ ఈ సృష్టిలో ప్రవ నైనా బిడ్డలందరూ కూడా ప్రభ రక్షణ పొందాలని మీరు ఎంతగానో ప్రభావ ప్రేమించే ఈ లోకానికి వచ్చినారు నాయన నీకు వర్ణాలి సయ్య గొప్ప దేవ దుష్టుడు ప్రభ భయంకరమైన మోసంలో నడిపిస్తున్న మనుషుల అనేకుల ప్రభావ మీ ప్రేమ రుచి చూడలేని చెత్తలు ఉన్న ప్రభావ నైనా ఏసయ్యా నా ప్రభావ మీ ప్రేమను మాకు రుచి చూపించమని ప్రాదిష్టం ఇంకా సంపూర్ణమైన ప్రేమలు మేము తయారు కావాల ప్రభావ పరిపూర్ణమైన మీ ప్రేమలు సంపూర్ణంగా మేము తయారు కావాల ప్రభావ అలాంటి పరిపూర్ణమైన మీ ప్రేమ మా హృదయంలో కుమ్మరించని ప్రభ నైనా వేసే ప్రభావ అనేక మీ ప్రేమ చూపించాల ప్రభావ నాయన మమ్మల్ని ప్రవహించే వారి కొరకు మేము ప్రార్థించేయాలా మమ్మల్ని చెప్పించే వారిని మేము దీవించాలి వేసు ప్రభావ ఆయన ఏసే ప్రమాలో నుంచి ఆశీర్వదనమే రావాలి కానీ శాపం రావద్దు సుప్రవ నా దేవాలంటే బిడల్గా అలాంటి అభిషేకాన్ని మాకు అనుగరించదండి మీకు వందాలిసయ్య ఇక సమాప్తి ఎవరి అంచులు ఉంటున్నాం ప్రభావ భయంకరమైన కాలంలో ఉంటున్నాం ప్రభావ ఒకరి మధ్యమే ఉన్నాం వేసు ప్రభావ ఆయన మేము అనేకులు మీ ప్రేమ మీద చెప్పించాలి ఈ లోకంలో మీరు వచ్చినప్పుడు ప్రభావ మీరు ఎంతగానో ప్రేమించిన నైనా ఎంతోమంది ప్రభావ మీరు మీరు భరించినారు నాయన ఆ సెలు ముందు ప్రభావ ఎంతో మంది ప్రభా నల్ని హింసించినారు ఓ ప్రభా గుినారు ప్రభా అండ్రి ఈసూ ఎంత భయంకరంగా ప్రభా ఆయన హింసించిన ప్రభావ ఆయన మీద ఉమ్ము వేసినారు ప్రభ ఎంత భయంకరంగా తీసినారు అయినా కానీ ప్రభ మీరు ఒక మాట కూడా పలకలేదు ప్రభా తండ్రి ఏం చేస్తున్నారు వీళ్ళు తెలియదు క్షమించమన్నారు ప్రభావ నా తండ్రి అలాంటి ప్రార్థన అలాంటి జీవితం అలాంటి ప్రేమ మేము కలిగి ఉండాలా ప్రభా ఆయన ఈసూప్రభ అనేకుల కొరకు మేము ఆ రీతిగా ప్రార్థన చేయాలా ఆయన ఈస్తు ప్రభావం ఓ ప్రభావ మా శత్రులు మీరు ప్రేమించాలా ప్రభా ఆయన ఈస్తు ప్రభా నా తండ్రి హేస్త ప్రభావ మనుషులు మాకు శత్రులు ఎప్పుడు కాదు ప్రభావ వాళ్ళ దుష్టాత్మ ఉంది కనుక ప్రభావ వాడు శత్రులాగా తయారవుతున్నాడు ప్రభావ అది మీరు వాళ్ళు మీరు ప్రేమించాలా ప్రభావ ఎందుకంటే ప్రభావ మనుషులు అది గుర్తుపట్టకలేకుండా చెడ్డవాడు వీడు ద్వేషి అని చెప్పి వాళ్ళు వాళ్ళు వాడిని హింసిస్తూ వాడి మీద ద్వేషం పెట్టుకున్నారు కానీ ప్రభావ వాడు అనుకున్న దురాత్మ వాళ్ళు గ్రహించలేని శక్తులు ఉన్నారు ప్రభా కాబట్టి ఆయన ప్రతి ఒక్కరిని మీరు ప్రేమించాలా ప్రతి ఒక్కరి కోసం మీరు ప్రాణం పెట్టినారు కనుక ప్రభావ మేము కూడా ప్రభ మా సహోదరుల నిమిత్తం ప్రభావ మేము మీ ప్రేమను చూపించాలా ప్రభావ అనేకులు మీ చెంత నడిపించాలా ప్రభావ అలాంటి ఆత్మీయమైన జీతంలో మమ్మల్ని నడిపించని ప్రభావ దినదిన ప్రభావ మీ వాక్య చిత్ర ఎంతగానో విధానం బట్టి నీకు వందాల ప్రభావ ఎవరు చూడని రీతిగా ప్రభావ మీకు సత్యని మాకు బయలుపరుస్తున్నారు ప్రభావ నీకు వంద ప్రభావ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లాడ్ ప్రభా నీకే కృతజ్ఞతలైనా నీకే సుపృద్ సోత్రం అయినా థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ ఫాదర్ నా తండ్రి నా దేవానికి వందాలి సయ ప్రవ విన్నపతి వాక్యం ప్రభ మా హృదయాలు మేము పాటించాలా ప్రభావ నైనా ఐసే ప్రభ మీరే మాకు సహాయకులు ప్రభ నీకు వర్ణాలిస్తాయా గొప్పదేమో మిమ్మల్ని పాటించినప్పుడే మేము మీ ప్రేమను మేము చూపించినప్పుడే మిమ్మల్ని మేము ప్రేమించినట్టు ప్రభావ ప్రేమలని వాడు దేవుని ఎరగని వాడన ప్రభ నైనా మేము ఈ రీతిగా ఉండి ప్రభావ మీ ప్రేమ వాళ్ళు లేకుంటే వ్యర్థమేసి ప్రభావ నైనా ఎంత పరిచయం చేసినా ఎంత ప్రార్థన చేసినా ఎంత వాక్యం చెప్పినా కానీ వ్యర్థమే ప్రభావ కానీ మీ ప్రేమను మేము పొందుకోవాలా ప్రభావ మీ ప్రేమనే ప్రభ ఈ లోకాన్ని జయించింది ప్రభావ మనుషులు ప్రాపల నుంచి విడుదల కల్పించింది ప్రవ అంత గొప్ప ప్రేమనైనా నీకు అన్నారు మీరు చూపించిన మేము ప్రేమ మేము ఇతర పట్ల చూపిస్తే మీ తట్టు నడిపించబడతారు ప్రభావ అమూల్యమైన మీ ప్రేమ మేము మనుషులకు నైనా అలాంటి బలమైన సాధనలు మమ్మల్ని అందరూ తయారు చేయండి నా దేవనా ప్రభావ మీరు అక్కడ తొలిగింది ప్రభావ ప్రతి ఒక్క బిడ ఆత్మ రక్షణ పొందాలా ప్రభావ పాపం నుంచి పొంది ప్రభు మిమ్మల్ని స్వీకరించే బిడలుగా ప్రతి బిడ మీరు ఆకర్షించుకునేనా తండ్రి నీకే వంద వారందరికీ మేము ప్రార్థించాలా నా తాని ఏసు ప్రమా ఉద్యోగ మా పని వాటల్లో ఓ ప్రమా ఇరుగు పొరుగు పత్తి దాంట్లో సమస్త ప్రవర్తన ఎందుకు ప్రవ మీ ప్రేమను మేము చూపించాలా ప్రభావ మనుషుడికైనా ఎస్ మీ ప్రేమ అది నిజమైనది ఎంతో అమూల్యమైన ప్రేమ అని ఈ లో ఇలాంటి ప్రేమ ఈ లోక ఎవరు చూపించలేదు ఎంతవరకు కానీ మీరు చూపిస్తారంటే ఇది ఎవరిది ప్రేమ అన్నప్పుడు ఏసు ప్రవే ఆ ప్రేమ స్వరూపాన్ని మేము చూపించాలా మనుషుడికనైనా మీ ప్రేమను రుచి చూపించాలా మనుషులకు ప్రవ్వ అలాంటి అభిషేకంలోకి మేము నడిపించమని ప్రార్థిష్టమైన పత్తి ఒక బిడ్డకాలని కృపను గురించండి మీకు పశుధాత్మ ప్రభా మా అందరి హృదయంలో మీ ప్రేమను సమృద్ధిగా కుంభరించిన గొప్ప దైవానికి వందలేసయ్య విన్న వాక్య మారుతులు మీరు భద్రపరుచుకొని వాక్యసరిగా మీరు జీవించాలా నత నెల కృపా భాగ్యం మాకు దయించండి ప్రభ వైరస్ బాధితులందరినీ మీరు స్వస్థపరచండి ప్రభావ ఆ కలువరిశీల్లో మీరు పొందిన గాయాలలో స్వస్థత ఉంది ప్రభావ పత్తి వైరస్ మరి భయంకరంగా విజృంభిస్తుంది ప్రవ్వ నైనా మీ ఆగ్నేది లోకంలో ఏది జరగదు ప్రభావ నైనా ఈస్తు ప్రభా కనికరించండి అయ్యా కృప చూపించండి ప్రభావ ప్రతి బిడని క్షమించండి ప్రభ బిడలు వాళ్ళ జీవితాలు ప్రభావ మీరు సమర్పించుకోలేగన ప్రతి బిడని మీ ఆకర్షించుకొని ప్రభా మీరు రక్షించుకొని ప్రభావ కృపమైన గొప్ప దేవానికి నా తండ్రి నా దేవ యొక్క వ్యాక్సిన్ బాధించుకొని మీరు కాపాడండి ప్రభావ ఎంత భయంకరమైన కాలంలో మేము ఉండడం ప్రభా నైనా ఏస్తు నా తండ్రి నీకు తేళ్ల మధ్యలో మేము ఉన్నాం ప్రభావ నైనా మీరు భయపడకు మీరు అన్నారు ఏసు ప్రభా మీరు మా హృదయంలో ఉందా మీరు మా పక్షంగా ఉన్నారు ప్రభా నైనా ఏసు ప్రభ ముదివి వచ్చేంత నేను ఎద్దుకు నడిపిస్తున్నారు ఇన్ని విడవని ఎడవానన్న ప్రభావ పర్వతములు తొలగిన మెట్లు తత్తదిలిన నా కృప నేను విడిచిపెట్టిపోదన్న ప్రభావ నాయన మీ కృప ఉంది కానికే ప్రభావ ఇంత కాలం వరకు మేము సజ్జలుగా ఉన్నామయ్యా ఈ నా తండ్రి నీకు వన్నాలి సయ్యా నీకే స్థుతులు మీ కృపను బట్టి దినదిన మమ్మల్ని బలపరుస్తున్న విధానం బట్టి నీకు వన్నాలి సయ్యా నీకే కృతజ్ఞతలు అర్పించుకున్నాం నైనా గొప్పదేవా అనేక ప్రభావ ధన్యత పొందుకునే ప్రభావం భయమరచాలని సహాయపడండి నాయన ఈ సయ్యా నా తండ్రి గ్రూప్లో ఉన్న ప్రతి ప్రదర్శన ప్రభావ మీరు ఆశీర్వదించండి ప్రభావ మీరు అభిషేకించండి మీ తో ప్రతి హృదయాన్ని నింపండి ప్రవ్వ నా తండ్రి నా దేవ పత్తికు ప్రేమించాల ప్రభ ఈస నా తండ్రి నీకు వన్నాల ప్రభ ప్రతి దాంట్లో ప్రభావ మేము జాగ్రత్తగా జీవించాలా మా చంపులు మా తలంపులు మా నాల్కను ప్రతి దశలో ప్రభావ మేము ప్రేమించి మీ ప్రేమనే మారించి రావాల ప్రభావ అయిన అలాంటి మమ్మల్ని తయారు చేయని ప్రవ్వ నైనా ఎస్సఐ నీకు ఎస్తాను గ్రూప్లో ఉన్న ప్రతి బ్రదర్స్ మీరు దీవించి ఆశ్రవదించండి వాళ్ళు పిల్లల చుట్టూ మీకు కంచేసి మీ దూతలు పెట్టండి ఏ ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్న ప్రతి బిడ్డ మీరు బలపరిచిన ప్రభావ మీ ప్రొటెక్షన్ మీ కాబ్దాల బిడలకు అనుగ్రించే కుటుంబం మీకు కంచి వేయండి ప్రభావ కాచి కాపాడండి నూతనంగా అభిషేకించి ఆత్మీయ జీతంలో సంపూర్ణంగా ముందుకు పోలాగని సహాయపడండి నడిపించమని ప్రార్థిస్తాం బలపరచమని ప్రార్థిస్తాం గొప్ప దేవానికి వర్ణాలు ఎస్ అయ్యా ఇంకా ఎంతమంది రాలేరు ఆ కుటుంబాలకు మీరు ఆశీర్వదించండి దీవించండి నూతనంగా అభిషేకించి మీ వాక్య జీత బలపచ్చని ప్రభావ తిరిగి ప్రభావ మీకు స్వరం వినలాగిన బిడ్డలు పరిగెత్తుకుని మీ సరిది రావాల ప్రభావ అయినా మీకు వాకింగ్ పట్ల ఆసక్తి కలిగించండి అక్కడ దుప్పి ప్రభావ నీటి వాసన కొరకు పరిగెత్తుంది ప్రభావ ఎక్కడుంది నీటి వాసనని ఓ ప్రభావ దొరికిన దినాన్ని ప్రభావది ఎంతగానే సంతోషిస్తుంది ఆ రీతిగానే ప్రభావ మీ వాకింగ్ కొరకు ఓ పరిగెత్తాల ప్రభావ నైనా మీ జీవజలం మేము పొందుకోవాలా పద్ధతి నింపుకోవాల ప్రభావ హృదయాల్లో నైనా ఈసయానికి వందాల ప్రభా కడుపులెక్కిన జీవనదల పొరి పారాల ప్రభావ అది పారినప్పుడు ప్రభావ ఆ మే ఆ ఎడారి ప్రాంతంలో ప్రభా జీవనది ప్రవహింపజేయాల ప్రభా ఈ లోకమంతా ఎడారి ప్రాంతం లాగుంది ప్రభావ ఆయన ఈస్తు ప్రభా నీరు లేని తోటలాగుంది ప్రభావ ఎందుకు ముందు ఎండిపోతేనే జీవితాలు లాగా నా తండ్రి ఆ మీ జీవం లేక ప్రభావ కాబట్టి మీ జీవాన్ని ప్రభావ మేము ప్రసరించే వారి లాగుండాలా ఆ జీవనదిని పారల ఆయన ఈస్తు అలాంటి జీవితం అలాంటి సేవలోకి మమ్మల్ని అందరినీ నడిపించమని ప్రధిష్టమైన మీరు అక్కడ తొరిగింది మీ సిద్ధపడాలి అనేకలు మేము సిద్ధపరచాలి ప్రభావ ఆయన విశేషమైన అద్భుతాలు మా అందరి సేవ జీతంలో జరిగించాలంటే ఈ రీతిగా జీవించినప్పుడే అద్భుతాలు జరుగుతుంది మమ్మల్ని హెచ్చరిస్తున్న ప్రభావ నీకు వందాలి సార్ నీకే వందాలి ప్రభావ థ్యాంక్ యూ జీజస్ ప్రభావ ఈ వాక్యాన్ని పట్టుకో మేము సంపూర్ణంగా ప్రభ మేము దాన్ని కొనసాగించుకోవాలి మా జీవితాలు అవలంబించుకోవాలి విశేషంగా అద్భుతాలు మేము చూడాల ప్రభా ఇన్ని మహిమపరచాల ప్రతి దశలో ప్రభావ సమస్త ఘనత మహిమ నీకే ప్రవాహ లలియ యేసుక్రీస్త నామ ఉన్నతమైన నామంని మీ దైవత్వం మీ యొక్క శక్తిని ప్రభావ మీ అనేకలు చూపించాల ఆయన అనేకులు నేను మహిమపచ్చాల ప్రభా అనేకులు మీ తట ఆకర్షింపబడాల ప్రభావ ఓ ప్రభావాలంటే బిడల్గా మమ్మల్ని అందరినీ తయారు చేసి మీరే నా ప్రభావ ఇక ఇక వీక్లో ప్రభా ఈ మంత్లో ప్రభావ ప్రభావ అనేక ప్రాంతాలకు సువార్థ పరిచయం మీ నిమిత్తలు వెళ్తుండగా ప్రభావ మీరే నడిపించండి ప్రభావ మార్గం సరళించండి మీకు పరిశుధాత్మ నడిపింపు దయచేయండి ప్రభావ విశేషమైన గొప్ప కార్యం మీరు అక్కడ జరిగించండి చీకర శక్తులు పటాపంచలైపోవాలా మనుషులంతా బంధకాల నుంచి విడుదల పొందాలి మీ మీకు వెలుగు చూడాలా ఆయన ఇస్తే ప్రభావ పత్తి బడి మీతో టాకర్ ఏ రీతికి మేము ప్రేమించాలో ప్రభావ వీరే మాకు చూపించండి ప్రభావ మీరు మమ్మల్ని నడిపించండి మీ పరిశుధాత్మ నడిపింపు దయచేయండి జ్ఞానం చేత నింపండి ప్రభావ వేరే సహాయకులు నడిపించండి ప్రభావ ఈ దినమంతా మీరు సాయకులను మీ ఆత్మ నడిపింపు దయచేసి ప్రతి చోటు మీకు మమ్మల్ందరినీ సాస్టులు పెట్టుకొని మీ ఆకం సిద్ధపరుచుకోమని ప్రవణ తండ్రి ఇస్తు ప్రవణ తను ఎంతోమంది అయితే ప్రవణ తండ్రి ఇస్తు ప్రభా ఆ బిడల ప్రవణ రాని స్థితిలో ఉన్న ప్రభావ ఆత్మీయ జీవితంలో పట్ల మీ కనికరిం చూపించినైనా కృప చూపించాయా అతను తిరిగి ప్రవాహ వాళ్ళని తిరిగి మీ సన్నిధిలో నడిపించే ప్రభావ మీకు సన్నిపు నడిపించే ప్రభావ మీరు బలపరిచినైనా ఆ బిడల ప్రవణ తండ్రి ఇస్తు మీరే సహాయపడమని ప్రార్థిష్టంలో జీతాలలో మీరు మేలు అనుగరించండి ఓ ప్రభావాల శోధన కాలంలో ప్రభావాలకు విజయమను గురించి ప్రభావ తిరిగి ఆ బిడ్డల ప్రభావ మీలో తిరిగి రావాల ప్రభావ తండ్రి ఏసు ప్రభావ మా సోదరులు ఎంతో ప్రభావం ఎంతోమంది మాని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు ప్రభావ ఒకప్పుడు ఉన్న వాళ్ళు ప్రభావ తిరిగి ఆ తిరిగి మీలో అంటుకట్టుపడలు ఆయన ప్రతి బిడ్డ నడిపించమని ఏసు క్రీస్తు పరిశుధ నామూన ప్రార్థించినాం తండ్రి మన ప్రభు అయిన ఏసు సమాధానం నడిపింపు మనకందరికీ ग्रूपति कुटाल की वैरस्ाध्य की प्रति सदाकाल तोड़ा आम